ఎందువల్ల యథాప్రాప్తోపదేశార్థత్వాత్ మరి ఉపదేశం అన్నది యథాప్రాప్తంగా ఉంటుంది ఉపదేశం యథాప్రాప్తంగా ఉంటుంది అంతేకాని ఉపదేశం అన్నది గడ్డ కట్టినట్టుగా ఒకటే ఏకరూపంగా ఉండదు మీకో దృష్టాంతం చెప్తా ఓ మహాత్ముడి దగ్గరికి ఒక వెళ్ళాడు వెళ్ళి అన్నాడు ఏమండ ఆత్మజ్ఞానం ముఖ్యం కానీ సన్యాసం ముఖ్యం కాదు కదా గృహస్థులు జనకాది గృహస్థులు కూడా సన్యాసం లేకుండానే వాళ్ళు గృహస్థులుగా ఉంటూనే మోక్షాన్ని పొందారు కదా కాబట్టి గృహస్థుగా ఉంటూనే ఆత్మజ్ఞానాన్ని మనం అన్వేషించినట్లయితే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే సరిపడుతుంది కదా దీనికోసం సన్యాసం ఎందుకు అని అడిగారు మీ అభిప్రాయం అని అడిగారు అంటే ఏం చెప్పాడంటే సన్యాసం అనవసరం అయా గృహస్థుగా ఉండు హాయిగాను జనకుడు మోక్షాన్ని పొందాడు కాషాయం కట్టుకుంటే మోక్షం వస్తుంది రాజిమోహం కాబట్టి నువ్వు హాయిగా గృహస్థగా ఉండు చక్కగా సంధ్యావనవది చేసుకుంటూ ఉండు గాయత్రీ జపం చేసుకో ఉపనిషత్తులను చక్కగా చదువుకో మోక్షం వస్తుందని చెప్తాడు అయిపోయింది ఆయన వెళ్ళిపోయాడు ఇంకో శిష్యుడు విన్నాడు ఈ ప్రసంగం ఓహో బాగుంది ఉన్నాడు ఇంకో ఆయన వచ్చాడు వచ్చి ఏమండి మోక్షానికి సన్యాసం యొక్క ఇంపార్టెన్స్ని మనం తక్కువ డౌన్ప్లే చేయడం ఎక్కడ కుదురుతుంది సన్యాసం అక్కర్లేకుండానే మోక్షం అలాగా మనకు వచ్చేస్తుందంటే సుఖమహర్షి వెర్రివాడే సన్యాసం తీసుకున్నాడా శంకర్లు వెర్రివాడా అలా ప్రాణం పోయే వరకు ఇంటి చూడు పట్టుకుని వెళ్లాడతాను నేను నేను ఎలాగ ఉండిపోతానని అది తెలివితేటలు కాదుగా సన్యాసం తీసుకోవటంలో ఒక శోభం ఉన్నది కదా ఆ అసంగత్వాన్ని మనం సంపాదించవచ్చు తర్వాత ఆత్మస్వరూపాన్ని అనుష్ఠించి కృతార్థం కావచ్చు కాబట్టి దీనిపై మీ అభిప్రాయం ఏమిటమి అరిజ్ పడి ఎంత బాగా పోవాలి సన్యస్య శ్రవణం గుర్యాతని శాస్త్రం చెప్తోంది అసలు వేదాంత శ్రవణం అంటూ చేస్తే సన్యసించిన తర్వాతే చేయాలమ్మా తర్వాత వృత్యాయాథ భిక్షాచర్యం జరంతే అని చాందో శృతి గృహదార్ణ్యం కూడా చెప్తోంది కాబట్టి నువ్వు తప్పకుండా సన్యాసం తీసుకోవని చెప్పాడు ఈ వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు ఈ శిష్యుడు అడిగాడు ఏది కరెక్ట్ అని అడిగాడు నిన్న ఆయనకి చెప్పింది కరెక్టా ఈవేళ ఈయనకి ఎందుకంటే విరుద్ధంగా ఉన్నాయిగా ఒకడే చెప్పాడుగా ఏది కరెక్ట్ అంటే అప్పుడు ఏం చెప్పారంటే చూడరా యథాప్రాప్త యథాప్రాప్త ఉపదేశము వేదము యొక్క ప్రయోజనం అర్థము ప్రయోజనం వేదము యొక్క ప్రయోజనం ఏమిటంటే యథాప్రాప్త ఉపదేశము వాడు ఏ లెవెల్లో వాడు వచ్చాడో వాడికి ఆ ఉపదేశం చేసింది అంతేగాని ఈ వీటికి చేసిన ఉపదేశమే ఫైనల్ అనో వాడికి చేసిన ఉపదేశమో ఫైనల్ అనో కాదు యథాప్రోప్తోపదేశమే ఉంటుంది వేదంలో కాబట్టి కర్మకాండ దగ్గరికి పరిస్థితి ఏమిటంటే వాడు వస్తాడు వచ్చి వాడు అయ్యా నాకు ఫలం కావాలి నేనేం చెయ్యను అంటాడు అంటే నువ్వు ఏమిట్రా అంటే నేను కర్తను అంటాడు అయితే నువ్వు కర్మ చెయ్యి ఈ ఫలం కోసం వాడు ఆ ఫలాన్ని ఉద్దేశించి ఆ కర్మ చేస్తూ ఉంటాడు అప్పుడు వాడు కొంచెం వివేకం తెచ్చుకునే ఏమండి ఇలాగా ఫలం కోసం కర్మలను చేస్తున్నాం కదా ఫలం అక్కర్లే ఫల సంబంధం లేని కర్మలు కూడా ఉన్నాయే వేదంలోనూ అదేమిటంటే అలా ఉన్నాయవి అక్కడ అసలు ఫలం మాటలేదే అని అంటాడు వాడు కొంచెం వివేకం వచ్చిన తర్వాత అంటే అప్పుడు వాటికి నిత్యకర్మలను పేరయ్యా ఎక్కడైతే డెఫినేషన్ అది ఎక్కడైతే ఫలము శ్రవణము ఉండదో ఫలము చెప్పబడదో వాటికి నిత్యకర్మలు అది డెఫినేషన్ నిత్యకర్మకి డెఫినేషన్ ఫలం లేకుండా కర్మ ఎలా ఉంటుందని అనే వెర్రి ప్రశ్న వేసి కూడా అర్థం చేసుకోవాలి ఏమని అలాంటి ప్రశ్న వేయకూడదు మన నువ్వు ఎందుకంటే నువ్వు మీమాంస శాస్త్రం తీసి చూసుకో నిత్యకర్మ డిఫినేషన్ అది ఎక్కడైతే ఫలం మాట ఉండదో దాని పేరే నిత్యకర్మ ఫలం లేకుండానే కర్మ అవును అలాగే చేయాలి ఫలముందు ఆసక్తి లేకుండానే కర్మ చేయాలి అని చెప్తారు కామ్యకర్మలను మనం చేయొద్దు నిత్యకర్మానుష్ఠానమే చేసుకోవాలి చెప్తారు మరి అంతకుముందు కామ్యకర్మలను చెప్పిన వేదభాగం ఏమైనట్టు అది తప్పైపోయిందా అది తప్పు కాదు యథాప్రాప్తోపదేశం ఎక్కడ కూడా యథాప్రాప్తోపదేశమే ఉంటుంది ఇప్పుడు రెండో తరగతి వాడికి ఓ పాఠం చెప్తారు పదో తరగతి వాడికి ఓ పాఠం ఎమ్మె వాడికి ఇంకో పాఠం చెప్తారు ఇంత తప్పేం కాదు గ్రాడ్యువల్ స్టెప్స్ అద్వైతం ఏమంటే మీరు ఒకటో తరగతిలో ద్వైతం చెప్పారు కాబట్టి ఎంఏలో కూడా ద్వైతమే చెప్పాలండి అని అనుకోవడదు ఎంఏలో అద్వైతం చెప్పాలి పోనీ ఒకటో తరగతిలో చెప్పిన ద్వైతాన్ని కూడా పెట్టుకుందాం ఇక్కడ ద్వైతాద్వైతం అని పెట్టుకుందాం అని ఇలాగంటే ఈ కలుపు టైప్ ఆఫ్ థింకింగ్ చాలా తప్పది కాబట్టి యథాప్రాప్త ఉపదేశం ఒకటి ఉన్నది ఆయన అంటారు చూడండి నహి ద్వైతమద్వైతం వా వస్తు జాతమాత్రమేవ పురుషం జ్ఞాపత్ కర్మ వా బ్రహ్మవిద్యా ఉపదిశతి శాస్త్రం అక్కడ ఉపదిశతి అంటే ఇప్పుడు ఒక కుర్రాడు పుట్టాడు వీడు పుట్టగానే వీడిని పట్టేసుకుని ఎరై నువ్వు పుట్టావు కదా నువ్వు అర్థం చేసుకో తత్వము ది ఫైనల్ ట్రూత్ ద్వైతమే అనో లేకపోతే ది ఫైనల్ ట్రూత్ అద్వైతమే అనో చెప్పేసి డిక్లేర్ చేసేసి ఆ తర్వాత కర్మనో లేకపోతే బ్రహ్మ విద్యను శాస్త్రం అలా చేస్తోందా అలా చేయట్లేదు కదా కాబట్టి ఎవరూ కూడా ద్వైతమే ఫైనల్ అని వాడు అనక్కర్లేదు అద్వైతమే ఫైనల్ అని వీడు అనక్కర్లేదు జస్ట్ కీప్ పాయింట్ శాస్త్రం అలా ఏం చేయట్లేదు కదా మనిషి పుట్టగానే వెళ్ళిపోయి ద్వైతమే ఫైనల్ అని డిక్లేర్ చేస్తుందా లేదు లేదా అద్వైతమే ఫైనల్ అని డిక్లేర్ చేస్తుందా అది చేయట్లేదు వాడిని అలా లీవ్స్ మేము కాబట్టి ద్వైతమే ఫైనల్ కాబట్టి నువ్వు కర్మ చేసుకో అనేమి పుట్టగానే డిక్లేర్ చేయట్లేదు అద్వైతమే ఫైనల్ కాబట్టి నువ్వు బ్రహ్మ విద్యని శ్రవణ చేసుకో అని పుట్టగానే మనిషి దగ్గరికి వెళ్ళి వేదం డిక్లేర్ చేయట్లేదు కాబట్టి వేదం ఫైనల్గా అద్వైతం చెప్పిందా ద్వైతం చెప్పిందా అద్వైతమే చెప్పింది ద్వైతాన్ని తిరస్కరించినట్టు అవుతుంది ద్వైతమే చెప్పింది అద్వైతాన్ని తిరస్కరించాము లేకపోతే దీన్ని దాన్ని కూడా కలుపుకున్నాము ఆ దృష్టి సరికాదు వేదంలో మీకు ద్వైతము ఉంది అద్వైతము ఉంది ఎలా ఉంది యథాప్రాప్తోపదేశం యథాప్రాప్తోపదేశంగా ఉంది అంటే కర్మకాండ సందర్భంలో ద్వైతం ఉంటుంది ఆ సందర్భం అట్టిది మీరు కర్మకాండని అధిగమించి ఉపాసనలని దాటుకుని జ్ఞానం తత్వజ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ ఆ ఉంటుంది అదే ఆ పాత వాసనలను దీంట్లో మోసం రాకూడదు ఇప్పుడు సన్యాసం పుచ్చుకున్న తర్వాత మా ఇంట్లో నా భార్య ఏమో నాకేమో అతిగా వేపుడు అది వేసి పెట్టేదండి మీరు కూడా అలా చేయండి అని అనుకోకూడదు సన్యాసం ఆ పాత వాసనలను వదిలేయాలి అదే రకంగా అద్వైతం దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నా కర్మకారులలో అగ్ని అన్నారు వరుణుడు అన్నారు అగ్నికి ఆహుతి వేరు వరుణ్డికి ఆహుతి వేరు ఇక్కడ అంతా ఏకం పాకం ఉంటున్నారు బ్రహ్మార్పుణం ఎలా గుర్తుందంటే అరే వరిమోహం అక్కడ యథాప్రాప్తం నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అది చూసుకో నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు వేరే నేను కర్మకాండలో ఉన్నా ఇది కర్మకాండ సందర్భం కదక ఉపనిషత్తులో కర్మకాండలో ఉన్నవాడు ఉపనిషత్తులకు ఎందుకు వచ్చావు ఈ ఈ రకమైన కల్తీ అంతా ఈ మధ్యకాలంలో వచ్చింది నేను చూస్తూ ఉంటాను ఆశ్రమానికి వస్తుంది ఆశ్రమంలో దేవాలయం ఒకటి పెడతారు ఆశ్రమాన్ని ఆశ్రమంగా ఉ్రమం ఉంటే ఏమిటి అద్వైత వేదాంతాన్ని అధ్యయనం చేసే ప్లేస్ కదా అక్కడ దేవాలయాన్ని పెడతారు ఎందుకురా దేవాలయం పెట్టామంటే పది మంది రావడం కోసం అక్కడికే మీకు చూడండి కలిసి ప్రారంభమైపోయింది ఎందుకురా నీకు పది మంది అంటే డొనేషన్స్ వస్తాయి సో దేవాలయం పెడతాం దేవాలయం పెట్టేడంటే వరడదని మూర్తులు పెడతాయి ఎందుకు ఈ లోపల వీడు నాలుగు పెట్టేవాడికి అయ్యప్ప పెట్టమని వాళ్ళు అయ్యప్ప భక్తులు వచ్చి కోరతారు వాళ్ళు పది మంది వస్తారు పెద్ద గ్రూపు మంచి యంగ్ ఎనర్జెటిక్గా ఉంటారు ఈ గ్రూపుని మనం కలుపుకుపోతే మంచిది కాబట్టి వాళ్ళ వాళ్ళని కలుపుకుపోవాలంటే రాముడు వాళ్ళకి పనికిరాడు రాముడు ఉన్నాడు కదా మీ అయ్యప్ప నామాలతో రాముడిని పూజించమంటే వారికి పనికిరాదు పూజారికి పనికిరాదు ఇద్దరికీ పనికిరాదు ఫిక్స్డ్ ఇన్ ద్వైతం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఆ రాముడు దేవాలయానికి హనుమంతుడి దేవాలయానికి మధ్యలో గోడ దగ్గర కొంచెం ఖాళీ ఉంది ఆ ఖాళీని కొట్టేసి ఆ మధ్యలో గూడు ఒకటి పెట్టి అక్కడ అయ్యప్పను ఒకటి పెట్ట ఇంజనీరు దీనికి వాస్తు తేడా వచ్చిందా అంటే కొంచెం నాలుగు ఇటకలు అక్కడ ఎత్తుగా పెట్టే వాస్తు సరిపడుతుందని ఇంకొక విద్వాంసుడు చెప్తాడు వీళ్ళందరూ పండితులు ఇదంతా అద్వైతాశ్రమంలో ఇదంతా బయట ఎక్కడో ఏడిస్తే సరే అద్వైతాశ్రమంలో సరే మీరు ఇవన్నీ పెట్టారు వాడు వాడి భార్య ఇద్దరు పిల్లలు వాడు వస్తాడు వచ్చే స్వామీజీ నాకేమో ఈ మధ్యకాలంలో ప్రమోషన్ రావట్లేదు నా భార్య ఏమో ప్రమోషన్ లేకపోతే కుదరదంటుంది ఏం చేయాలని అడుగుతాడు స్వామీజీ అంటే స్వామీజీ అంటాడు కార్తవీర్యార్జున పూజ చేయరా అని చెప్తాడు ఈయన సలహా ఈ రకమైన కల్తీ ఇలా తయారైంది కాంతో అసలు ఏది ఏది అన్నది ఎవరికి ఏమీ అర్థం కాకుండానే తయారైంది పాపం వాళ్ళు అలా ఉండేవారు కాదు యథాప్రాప్తోపదేశంగా ఉండేవారు ఆ కామ్యకర్మ సందర్భంలో ఉన్నప్పుడు కామ్యకర్మను బోధించేవారు నిత్యకర్మ సందర్ వాడు ఆ మెట్టు ఎక్కువస్తే బోధించేవారు ఆ మెట్టు కూడా ఎక్కువస్తే రే కేవలకర్మ తప్పురా కేవలకర్మ చేయకూడదు ఉపాసన ఉండాలి దానికి అవిద్యయామృత్యుం తిత్వా విద్యయామృత అమృష్ణితే తేనోపనిషత్తు సారీ దీషావాసోపనిషత్తు సో ఎవళ్ళు కేవల కర్మ ఎన్నుంటారో వాళ్ళు ఏమీ పైకి రాలేదు ఎవళ్ళు కేవల ఉపాసనలో ఉంటారో వాళ్ళు పైకి రాలేదు ఇటు కర్మ ఉపాసన కలిపి మీరు నిర్వహించుకోవాలి అని ఈ నిత్యకర్మ వాడికి ఉపాసన జోడిస్తారు ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చి ఆ ఉపాసనలో మళ్ళీ రెండు రకాల ఉపాసన సగుణ నిర్గుణ కేవల సగుణతో ఆగిపోకూడదు రా నిర్గుణాన్ని జోడించుకోవాలి అని అలాగా అలా ముందుకు తీసుకువెళ్తారు యథాప్రాప్తోపదేశం ఉంటుంది కాబట్టి ఫైనల్గా వచ్చేప్పటికీ నిర్గుణ పరబ్రహ్మ ఆత్మ బ్రహ్మ జ్ఞానము అది ఏకరసము అద్వయము అక్కడికి వచ్చేప్పటికీ అదే శాస్త్రార్థంగా నిలబడి ఉంటుంది అది వ్యవస్థ దానిని చెడగొట్టేసి ఈ ద్వైతాన్నంతని దాంట్లో పెట్టేసి అది దీంట్లోకి రాదు అద్వైతం దీంట్లోకి రాదు ఈ ద్వైతాన్ని మీరు ఎక్స్పోర్ట్ దాంట్లోకి ఎక్స్పోర్ట్ చేసేసి అక్కడ ఫిక్స్ చేసి ప్రయత్నం చేస్తే ఇది ఎలా తయారు కిచిడీ కింద ఆ కిచిడీ ఎలా ఉంటుంది అనేక దేవతలు అక్కడే ఉంటారు అనేక దేవతల హోమాలు పూజలు అనేవి అక్కడే ఉంటాయి అనేక కామ్యాలు అక్కడే ఉంటాయి సంతానం కావాల్సిన వాడు అక్కడికే లాటరీ కావాల్సిన వాడు అక్కడికే ప్రమోషన్ కావాల్సిన వాడు అక్కడే దాంట్లోనే ఆ మళ్ళీ ఉపాసనలు అక్కడే కామ్యోపాసనలు అక్కడే శత్రు మారణ కూడా ఉంటాయి దాంట్లో మళ్ళీ వివేక చూడమని కూడా దాంట్లో చొప్పించి పెట్టడం ఏమిటి కిచడీ దిస్ ఈజ్ హౌ ఆశ్రమం ఈ పెద్ద సమస్య దాంతో వివేకం అనేది ఎక్కడా లేదు వివేకం అంటే తేడాగా పెట్టడం అనేది ఎక్కడా లేదు కాబట్టి అలా ఉండకూడదు యథాప్రాప్తోపదేశం అనే ప్రిన్సిపల్ అర్థం చేసుకునే కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇది కొంత డైగ్రెషన్ అయింది సో శాస్త్రము కర్మనో లేకపోతే బ్రహ్మ విద్యను ద్వైతాన్నో ఇట్ ఈజ్ నాట్ పుషింగ్ డౌన్ యువర్ థ్రోట్ ఇట్ ఈజ్ ఎనీ ఆఫ్ దాట్ మరి ఏం చేస్తోంది ఉపదేశార్హద్వైతం ఉపదేశార్హం ద్వైతం జాతమాత్ర ప్రాణిబుద్ధిగమ్యవాత్మ ఇంకొకటి ఉండండి చాలా ఇంపార్టెంట్ వాక్యం చాలా పవర్ఫుల్ సెంటెన్స్ ద్వైతము సత్యమైతే దాన్ని బోధించక్కర్లేదు దాన్ని బోధించాల్సిన అవసరం లేదు శంకరులు ఏమంటున్నారంటే అసలు ద్వైతానికి బోధించే యోగ్యత లేదంటారు నచ్చ ఉపదేశార్హం ద్వైతం అంటే ద్వైతం అనేది ఒక మతం దాని మీద ద్వేషం కాదు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ అనేకత్వము అనేకత్వమును బోధించుట తాగదు ఎందుకంటే బోధించవలసిన అర్హత దానికి లేదు ఎందుకో తెలిసిన జాతమాత్ర ప్రాణి బుద్ధి గమ్యత్వాత ఒక శిశువు పుట్టింది మనిషే అవక్కర్లా కోతి పిల్ల కూడా పుట్టింది అంటే దాని దాని దాని మూమెంటు దాని థింకింగ్ దాని యాక్షన్స్ అన్నీ కూడా ద్వైత ఉంటాయి పుట్టిందంటే చాలు ద్వైత ప్రధానంగా సో ఇది మనిషే కానక్కర్లా ఇప్పుడు నేను మీరు చెప్తూ చూడండి ఓ కోత వచ్చింది ఓ పిల్ల పిల్ల మెత్తుకుని వచ్చింది నేను అరటి పండుచ్చాను ఏమంటే ఆ అరటిపండు అదే కోతి నిజంగా ఈ డాల్వీర్ను మనుషులు కోతు నుంచి పుట్టాడని చెప్పాడే చాలా కరెక్ట్ ఎందుకంటే అది ఏం చేసిందంటే ఆ తొక్క ముందు తీసి పక్కన పారేసింది మనుషుల్లాగే అచ్చు మనిషే ఆ తొక్కతో సహా పెట్టుకోదు నోట్లో తొక్కను అలా సపరేట్ చేస్తుంది ఒకటి రెండు మూడు పక్కన పడేస్తుంది ఆ లోపల ఉన్నటువంటి ఆ పండు చేత్తో పక్కన ఉంటుంది ముందు కొంత తింటూ ఉంటుంది ఈ లోపల ఈ పిల్ల దాని మీద లైవ్ ఎగురుతూ ఉంటుంది జంప్ చేస్తుంటుంది అప్పుడు ఏం చేస్తుంది తెలిసినది ఒక చిన్న ముక్క విరిచి దాని మొక్కలు విరుతుంది కనీ బిలీవ్ ఏమంటే ఈ లోపల కొంచెం పెద్దదైన వెంటనే వదిలిపెట్టేస్తుంది పోతేది ఇంకా మోయదు ఆల్రెడీ కొంచెం పెద్దదైన కోతి పిల్ల ఇది మరీ పిల్ల డేస్ డేస్ ఆర్ వీక్స్ వేరైజ్ మంత్ సోల్డ్ కోతి పిల్ల అది దగ్గరకు వస్తుంది ఎందుకంటే తనకు కూడా మొక్క పెడుతుంది ఇది ఏం చేసాం అని చూడగానే అది పారిపోతుంది వెనక్కి జంప్ చేసి మళ్ళీ వస్తుంది మళ్ళీ వచ్చి లాక్కోబోయి ఈ చిన్నపిల్లకి పెట్టింది లాక్కోబోతూ ఉంటే దాన్ని గిల్లు వస్తుంది పట్టిన తలకాట్టిన గిల్లేస్తే కిచకిచకిజాన్ని పారిపోతుంది ఇప్పుడు దానికి వెళ్లి ద్వైతం సత్యమని మీరు బోధించాలా ఆ రాగము ద్వేషము స్వ డిఫరెంట్ దిస్ ఈజ్ డిఫరెంట్ దట్ ఈస్ డిఫరెంట్ తొక్క డిఫరెంట్ పండు డిఫరెంట్ ఏకరసం అనేది లేదు స్వా పరా ఈ పిల్ల నా పిల్ల ఆ పిల్ల నా పిల్ల కాదు బోధన తను తినాలి యూ హ్యావ్ టు టీచ్ ఆల్ దట్ ఇట్ యూ నీడ్ నాట్ టీచ్ ఇట్ కోతి పిల్లకి కూడా ద్వైతం బాగా తెలుసు పుడుతోనే సకల ప్రాణులు ద్వైత బుద్ధితోటే పుడతారు కాబట్టి మీరు వెళ్ళి ద్వైతాన్ని బోధిస్తారా ఎందుకండి బోధించడం ద్వైతాన్ని ద్వైతం ఎవరికీ బోధించక్కర్లేదు ఆ వాక్యం ఇంకోసారి అనండి నచ ఉపదేశార్హం ద్వైతం ద్వైతము ఉపదేశించుటకు अर्हमदी कावे जातमात्र प्राणि बुद्धि गम्यत्नेकल प्राणु बुद्धि की तेस्टू उम्य द्वैत अतत्व बुद्धि प्रथमेव क्यि येत सत्यपद्य पश्चात्मन प्राण्यं प्रतिदेशा चूँ मनि की प्रथम द्वैतमु असत्यु अने बुद्धि अवर के कल ప్రథమమేదా అలాగే అయితే అలా కాదండి ఆయనకి పుట్టుకతోటి వచ్చిందని ఈ కథలు మీరు చెప్పకండి కథలు చెప్పొద్దు రమణ మహర్షి బోధ ఏం చేశాడో చెప్పబోయా అంటే ఆయనకి పదో ఏదో అయింది వాళ్ళ మేనమా ఇలాగా మేనత్త అలాగా అవన్నీ కాదు పాయింట్ అలాంటి కథల్లో తీసుకెళ్ళిపోకూడదు ఎవో ఉంటాయి ఆయన ఎప్పుడూ చెప్పరు కథ పుడుతోనే పెద్దవాడు అవుతూ ఉండగా ప్రథమంలోనే ప్రప్రథమంలోనే వాడు అద్వైతమే సత్యం అనుకుంటాడా ద్వైతం సత్యం అనుకుంటాడా ద్వైతమే సత్యం అనుకుంటాడు ఇంకెందుకు పుస్తకం దానికోసం శాస్త్రం ఎందుకండి శాస్త్రం అన్నది అది ప్రమాణం అవ్వాలి అంటే మీకు తెలియని సంగతి చెప్పాలి ఏస్ట్రానమీ పుస్తకం తీసి సూర్యుడు ఇక్కడ ఉదయించే అక్కడ అస్తమిస్తాడు దానికోసం ఆస్ట్రాలమీ పుస్తకం ఎందుకండి ఈ ఆవుల్ని గోదెల్ని తోలుకునేవాడిని అడగని వాడు చెప్తాడు వాడు ఇక్కడ సూర్యుడు ఉదయించాక ఈ పశువులను తీసుకుని బయలుదేరుతాడు సద్ది మూట కట్టుకుని సూర్యుడు అస్తమించే ముందు ఆ పశువులను వెనక్కి తెచ్చుకుంటాడు మధ్యలో నెత్తి మీద ఉన్నప్పుడు ఈ భక్షిస్తాడు నీకు ఆశ్రానమే అక్కర్లా ఈ సమాచారాన్ని ఎస్ట్రానమీ పుస్తకం తీస్తే మొటికే ఉంటుంది భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అని ఉంటుంది రివర్స్ ఉల్టా ఉంటుందండి సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు అన్నదానికి పుస్తకం అక్కర్లేదండి ఎస్ట్రానమీ పుస్తకం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అంటే అరే హౌ హౌ ఇక్కడ ఈ పుస్తకం చదువు చదువుకో లేకపోతే రేపటి నుంచి మొదలుపెట్టి పాఠం మూడు నెలలు ఈ పుస్తకం పాఠం చెప్తారో ఒక సెమిస్టరు అది చదువుకోండి అప్పుడు నీకు హవ్ ఎవటో నేను అది కాబట్టి ద్వైతాన్ని బోధించటం ప్రథమంలో ద్వైతమే ద్వైతము ఇప్పుడు ద్వైతం సత్యం అనుకోండి సపోజ్ ద్వైతం సత్యం అనుకోండి అప్పుడు ఎవరికైనా ఈ ద్వైతము కనబడుతోందే ఇదంతా అసత్యమేమో అని ఎవరికైనా అనిపిస్తే అరే నువ్వు ద్వైతం అసత్యం అనుకుంటున్నావేమో ద్వైతమే రాసత్యం అని శాస్త్రం చెప్పాలి వాడికి అలా ఎవడికి అనిపించదండి బాబు ద్వైతం అసత్యమేమో అని ఎవడికి అనిపించదు ద్వైతం అనుభవానికి వస్తూ అది సత్యమనే అనుకుంటారు కాబట్టి ద్వైతమే సత్యము అని ఎవరికీ చెప్పక్కర్లేదు ఎందుకంటే ద్వైతం సత్యం కాదనేటువంటి అభిప్రాయం ఎవడికి కలగదు అద్వైతమే సత్యము చెప్పాలి చెప్ప చెప్తేదండి ఒకవేళ ద్వైతమే ద్వైతము సత్యం కాదు అని బుద్ధి కనుక వాడికి కలిగితే ఎవరికైనా ఒకటికి ద్వైతం సత్యమై ఉంటే అరే వెరిమొహం సత్యమైన ద్వైతాన్ని తెలుసుకోలేక ద్వైతం అసత్యమని భ్రమపడుతున్నాడు వీడు అని వాడికి ఉపదేశించాల్సిన ఆవశ్యకత ఉండేది కానీ అలాగే అటువంటి సందర్భం లేదు కాబట్టి వేదం పని కట్టుకుని ద్వైతాన్ని ఉపదేశించటం అనవసరం ద్వైతం సత్యమైతే వీళ్ళందరూ సత్యంలోనే ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు అనుకుంటున్నదే సత్యమైతే ఇంకా ఉపదేశించటం అనవసరం కదా నాపీ పాషండభిరీ ప్రస్థాపితా శాస్త్రస్ ప్రామాణ్యం నృయ చాలా చిత్రంగా ఉంది వాక్యం లేదా తెలుగు పుస్తకం ఒకసారి ఇవ్వండి నాపి పాషండిర ప్రస్థాపిత శాస్త్రస్ ప్రామాణ్యం నృహీయుషండి అంటే వేద వేద విరుద్ధమునకు వాదమును అవలంబించే క్షణిక విజ్ఞానవాదులు చే ప్రేరితులైన వారి శిష్యులు ద్వైతమిాత్మమును అంగీకరించమును బోధిసత్వముకు నమస్కరించవలను ఇచ్చారు శాస్త్రమును ప్రమాణముగా పరిగణించదరే కానీ మరొకటి కాదు అనగా ద్వైతము మధ్య అయినను భేద ప్రయుక్తముకు కర్మాధికమును జ్ఞానమునకు సాధనముగా స్వీకరించటలో విరోధము లేదు కఠినమైన వాక్యాలనేవి దాన్ని సెటిల్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో చూడండి నాపి పాషండభీరపు ప్రస్థాపితా శాస్త్రస్ ప్రామాణ్యం నగృయు వెరీ ఇంట్రెస్టింగ్ రెండు రెండు నకారాలు ఉన్నాయి నగృయు నా అని అభిప్రాయం ఓకే పాషండ పాషండి పాషండి భీ పాషండి అంటే వేదమును తిరస్కరించి వాళ్ళని పాషండి అంటారు షకారానికి ఖకారం పలుకుతారు కొంతమంది ఆ సందర్భంలో పాఖండి అని అంటారు షాకి ఖా పలుపుతారు ఎరుగురా సహస్ర షీరు ఖాపురు ఖహ విన్నారా వినండి అయితే సహస్ర షీరు అలా పలుకుతారు ఒక ఒక స్టైల్ ఆఫ్ రెసైటేషన్లో అలా పలుకుతారు ఎందుకు మొన్న మేధానంద పురి గారు వచ్చారుగా మేధానంద పురి గారిని ఒక ఆయన వచ్చి ఇక్కడ పద్నాలుగు రోజులు బ్రహ్మసూత్రాలన్నీ చెప్పారు మీరేవరికైనా పరిచయం ఉండొచ్చు నేను బాగా ఎరుగుతున్నాయని ఆయన నన్ను కబురు పెట్టారు ఏ స్వామి నన్ను బాగా ఎరుగునాయ హే స్వామి రా పుస్తకాలన్నీ పట్టుకెళ్తూ ఉంటారు ఏ స్వామి నేను ఊళ్ళో ఉన్నాను రా భిక్షకి ఆయన భిక్షకి ముందు ఈ మంత్రం ఏదో చెప్తారు సహస్ర శ్రీరుఖ పురుఖ అని చెప్తున్నారు కాబట్టి పాషండి భీహి అన్నా పాఖండి భీహి ఒకటే దాన్ని అదేదో తిట్టని మీరు అనుకోవద్దు పాఖండి అంటే వేద ప్రామాణ్యమును అంగీకరించని ఎవళ్ళు బౌద్ధులు బౌద్ధులు ఈ బౌద్ధులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శిష్యుల్ని పంపిస్తారు పాషండభీరుపై ప్రస్థాపిత శిష్యులను పంపిస్తారు అరే మీరు ఆ బుద్ధ భగవాను యొక్క మహిమను మీరు లోకంలో బోధించండి అని పంపిస్తారు ఏమండి ఇప్పుడు ఈ బౌద్ధ క్షణిక విజ్ఞానవాదంలో ద్వైతం మిథ్య ద్వైతం మిథ్య ఏమండి వాళ్ళు ద్వైతాన్ని స్వీకరించరు ఆ శిష్యులు వచ్చి శిష్యులన్నీ ఆ శిష్యులు వచ్చి భక్తుల్ని పోగేస్తారు ఎప్పుడైనా ఇక్కడ బౌద్ధ సెంటర్ ఉందిగా ఎప్పుడైనా మీరు వెళితే తెలుసుకున్నక్కడ స్వామీజీ ఉన్నారు ఆ భక్తులందరూ పోగేస్తారు ఆ భక్తులందరూ వచ్చి ఏం చేస్తారు అక్కడ బోధిసత్వుడు విగ్రహం ఉంటుంది దానికి దండం పెడతారు ఆ ప్రేయర్ వీలు ఉంటుంది అంటే మంత్రాన్ని కాగితం మీద రాసేసి ఆ వీలు లోపల పెట్టేస్తారు మీరు మంత్రం చదవక్కర్లా అది తిప్పితే అది ఎన్నిసార్లు తిరిగితే మీరు అన్నిసార్లు అంతర్శం చేసినట్టే అదంతా ఆ ప్రేయర్ వీలు ఇలాగ ఎరిగినా తిప్పడం ఏడు మంత్రాలు ఉన్నాయనుకోండి ఆ ఏడు వీల్స్ని అలా అలా తిప్పుకుంటూ పోవడం అక్కడ ఫిక్స్ చేసి ఉంటాయి మీరు వెళ్ళి ఇలా తిప్పడమే తిప్పితే మంత్ర జపంతో సమానం లేదా మీరు ఇంకా ఇంటికి వచ్చాక కూడా మంత్ర జపం చేయాలంటే ఓ వీలు ఒకటి కొనుక్కొని మీకు ఏ మంత్రం కావాలో చెప్తే ఆ వీలు ఇస్తారు వాళ్ళు చక్రం ఇస్తారు అది కొనుక్కుని మీరు ఇలా తిప్పుకుంటూ ఉంటారు మీరే జపం చేయక్కడ అది తిప్పితే జపం చేసినట్టే ఏ ఇలా తిప్పుతూ ఉంటారు ఇది ఇది అంత ఇదంతా ద్వైతే బోధిసత్తుడికి నమస్కరి సో వాళ్ళు అలా ఎందుకు చెప్తున్నారు ఈ శిష్యుడికి అలా ఎందుకు చెప్తున్నారు అంటే అరే యథాప్రాప్తోపదేశం అండి వీడు ద్వైతంలో ఉన్నారు వీళ్ళందరూనూ ఆ ద్వైతంలో ఉన్నవాడికి వాడి చేత అలాగే శుభు చేపించాలి అరే బోధిసత్తుడికి నమస్కారం చేయరా ప్రేరజపం చేయి బోధిసత్తుడికి ఎందుకు నమస్కారం చేయడం ఆయన అవతారమే భగవాన్ బుద్ధుడు ఆయన ఏం బోధించాడో నువ్వు తెలుసుకోవాలి ముందు ఆయనకి దండం పెడితే ఆయన బోధించింది ఏమిటో ఒక ప్రామాణ్య బుద్ధి వస్తుంది తెలుసుకుంటావు మరి ఈ వీలు మంత్రం ఉంది దాంట్లో ఈ మంత్రం ఏం చేస్తుంది అంతఃకరణానికి శుద్ధి కలిగిస్తుంది ఇదంతా ద్వైతం ఆ ద్వైతాన్నే బోధిస్తారు అప్పుడు ఏమవుతుంది వాడికి అంతఃకరణం శుద్ధమైన తర్వాత బోధిసత్తుడు యొక్క అవతార భగవాన్ బుద్ధుడు ఆయన ఏం చెప్పాడు అని వాడు విమర్శ అప్పుడు వాడికి ద్వైత మిథ్యాత్వాన్ని బోధిస్తారు ఎక్కడైనా అంతే వేదమైనా అంతే బౌద్ధమైనా అంతే అంతేగానే అన్నప్రవాశం నాడే పెట్టి ద్వైతం ఇత్యమని అలా కాబట్టి ఆ ఫైనల్ స్టేజ్లో ద్వైతమిత్వాన్ని బోధించే సందర్భంలో అంతకుముందు మరి మీరు ద్వైతం చెప్పారు కదా ఆ ద్వైతం అంతా చెప్తున్నారు ఇప్పుడు కాబట్టి ద్వైతాద్వైతం పెట్టుకున్నామండి అని ఇలాగంటే కాంప్రమైజ్ ఫార్ములాలు ఏం పాలిటిక్సా పాలిటిక్స్ అంటే పోల్యూషన్ అందరూ వీడికి పడితే వీడు వాళ్ళు చదువు అడుగుతుంటారు ఎలక్షన్స్లో తర్వాత కలిసిపోయి గవర్నమెంట్ ఫార్ము చేస్తారు అలాగే ఈ ద్వైతము అద్వైతము కలిసిపోయి ఒక పోల్యూషన్ ఓటు పెట్టి ద్వైత అద్వైతం అలాగే తత్పందించిన అలాంటి వేషాలేమి పూర్తారు కాబట్టి ఈ శిష్యుల చేత ఈ పంపించబడిన శిష్యులు భక్తులకి బోధిసత్తుడికి నమస్కరించవలను ఇత్యాది ద్వైతాన్ని బోధించినప్పుడు వాళ్ళు ఆ ఫైనల్ శాస్త్రము యొక్క ప్రామాణ్యాన్ని తిరస్కరించారు అని మీరు చెప్పగలరా శాస్త్రస్థ ప్రామాణ్యం నృంధీయు నా అర్థమైందండి కాబట్టి బోధిసత్వుడికి నమస్కారం చేసుకున్నాడు కనుక వాడు ఆ జగన్ మిథ్యాత్వాన్ని తిరస్కరించాడు అని మీరు అంటారా అందరం యథాప్రాప్తోపదేశం బోధిసక్తుడికి నమస్కారం చేయమని చెప్తాడు ఎందుకంటే వీడు ద్వైత బుద్ధితో ఉన్నాడు కాబట్టి వాడికి అలాగే బోధించాలి క్రమంగా వాడు తెలుసుకుంటాడు అది పద్ధతి దీనికోసం ద్వైతాన్ని అద్వైతాన్ని మిక్స్ చేసేసి ఓ కిచిడి మీరు తయారు చేయనక్కర్లేదు జనరల్గా అద్వైత వేదాంతాన్ని బోధించే సందర్భంలో ఎంత ద్వైతమో అత్యావశ్యకమో అంతే స్వీకరించాలి ఆ స్వీకరి ఇప్పుడు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను మీరందరూ నాకు ఎదురుకుండా కూర్చున్నారు ఎదురు నేను తూర్పు వైపు కూర్చున్నాను మీరు పశ్చిమం వైపు కూర్చున్నారు ద్వైతం వచ్చేసిందిగా కాబోతు మనందరం కలిసి అద్వైతం అండి అని అందరూ తూర్పు వైపే తిరిగి కూర్చుంటే పాఠం నడవదు అంతే కదా అలాగే నేను మంత్రం చెప్తాను ఓంఖం బ్రహ్మా నేను అంటాను ఆ తర్వాత మీరు అనుసరించి అంటారు పాఠం అలాగే నడుస్తుంది అలా కాదండి అలాగే సిగ్నల్ ఇచ్చి అందరూ ఒకేసారి అనాలి అద్వైతం అలా ఉండదు కాబట్టి ఎంతవరకు ఆవశ్యకమో ద్వైతం స్వీకరిస్తాం స్వీకరించి ఆ ముందుకు వెళ్తూ ఉంటాం ఏదో ఏదో కొద్ది గొప్ప ద్వైతాన్ని మీరు స్వీకరించారు కాబట్టి ద్వైతమే సత్యము అని మొదలెట్టడం మూర్ఖత్వం లేదా అద్వైతమే సత్యమైతే మరి ఈ ద్వైతమంతా పొసగదు కాబట్టి మనం దీన్ని దాన్నే కలిపి ఒక కోలిషం ద్వైతాద్వైతం పెడదాము అని అనకూడదు ఇప్పుడు నేను అద్వైతం అనగానే ఏమయ్య స్వామి నువ్వేమో అద్వైతం అంటావు మరి మేమందరం వచ్చి నీకు ఎదుర్కొండ కూర్చొని పాఠం చదవాలక్కర్లేదు మరి అదే అద్వైతం కదా పవనాది ద్వైతమే మరి అటువంటిప్పుడు ఇంకా అద్వైతం ఉండడం మానేసి ఈ వేల నుంచి ద్వైాద్వైతం అంటూ ఉండని మీరు నన్నేమో బలవంతం చేస్తే అది ఏమీ తెలివితేటట్లు అది కాబట్టి అలా ఉండదు కనుక ఈ మహాభాగ్యం కోసం ద్వైతాద్వైతం అన్న కొత్తదాన్ని మీరు సృష్టించినక్కర్లా యథాప్రాప్తోపదేశం వాడికి అది సరిపడుతుంది కాబట్టి ఆ లెవెల్లో ద్వైతాన్ని అట్టబెట్టుకుంటారు ట్రూత్ దగ్గరికి వచ్చేప్పటికీ అద్వైతం తస్మాత్ యథాప్తమేవ ద్వైతం అవిద్యాకృతం స్వాభావికం ఉపాదాయ కాబట్టి మనం ద్వైతాన్ని స్వీకరిస్తాం ద్వైతము ఉపాదాయ స్వీకరిస్తాం ఒక గివెన్ కండిషన్లో యాక్సెప్ట్ చేస్తాం ఎలాగ అది అది స్వీకరించేప్పుడు కూడా అది సత్యం కాబట్టి స్వీకరిస్తున్నాం అనుకోకూడదు సత్యం కాబట్టి స్వీకరిస్తున్నామని కాదు తస్మాత్ అందువలన అందువలన అంటే ఆ కర్మకాండకి ప్రామాణ్యము భేద దృష్టి ఉన్నప్పుడు ఉంటుంది యథాప్రాప్తంగా ఉపదేశం చేస్తూ ఉంటారు ఆ ఉపదేశ సమయంలో ఆ ఉపదేశం అనేది కూడా సంభవించాలి అంటే ద్వైతాన్ని టు దట్ ఎక్స్టెంట్ ప్రొవిషనల్గా స్వీకరించాలి కాబట్టి అనర్థం తస్మాత్ కాబట్టి ద్వైతము శాస్త్రము చేత సత్యంగా బోధింపబడ్డది కాదు మరి ఏమిటి ద్వైతము యథాప్రాప్తమే వీడికి అది ప్రాప్తమైపోతుంది వాడి జీవన విధానంలో అది లోకసిద్ధమై ఉన్నది యథాప్రాప్తం అంటే లోకసిద్ధం వాడి లోకంలో ద్వైతము సిద్ధమై ఉంది అక్కడ నేను మీకు కోతి కథ చెప్పాను కదా ఆ కోతి దగ్గర ద్వైతం ఉందా అదే ద్వైతం అంటే సో యథా లోకసిద్ధంగా ఉంది ద్వైతం లోకసిద్ధమైన ఈ ద్వైతము అది అది సత్యము కాదుది అది అజ్ఞానముచేతను వీడు అవిద్యలో అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి దేహమే నేననే అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి ఇంద్రియములు మనస్సు వాటిని బట్టి వీడి ద్వైతం వీడికి అనుభవానికి వస్తుంది ఆ అజ్ఞానకృతమైన ద్వైతం అది మనిషి పుడుతోనే స్వభావం పుట్టుక పుట్టుకతోటే అజ్ఞానంలో పుడతాడు వీడు అజ్ఞానిగా పుడతాడు కాబట్టి పుట్టుక నుంచి వీడికి వస్తోంది ఈ ద్వైతం ఆ ద్వైతాన్ని మనం స్వీకరిస్తాము ఉపాధ్యాయ అంటే వీ వీ యాక్సెప్ట్ ఇట్ ఓకే దట్ ఈజ్ హౌ థింగ్స్ ఆట్ అని యాక్సెప్ట్ చేస్తాం యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత ఏం చేస్తాం స్వాభావిత్యైవ అవిద్య యుక్తాయా వీడు వచ్చాడండి ఇప్పుడు ఈ ఆచార్యుడు ఉన్నాడు అద్వైతం తెలుసున్న ఆచార్యుడు ఆయన ద్వైతాన్ని స్వీకరిస్తాడు ఓకే వాళ్ళందరూ ద్వైతంలో ఉన్నారు యాక్సెప్ట్ యాక్సెప్టబుల్ అంటే వెళ్ళి దెబ్బలాడ్ వెళ్ళి ఓకే అంగీకరిస్తాడు అంగీకరిస్తే వాళ్ళలోంచి ఒకడు వస్తాడు వాడు ఎటువంటి వాడు వాడు అవిద్యయా యుక్తాయా అజ్ఞానంలో ఉంటాడు వాడేం తెలిసిన వాడు ఏమీ కాదు అజ్ఞానంలోనే ఉన్నాడు పుట్టుక నుంచి వచ్చింది అజ్ఞానం స్వాభావిక అవిద్యయా యుక్తాయా అటువంటి అజ్ఞానంతో కూడి ఉన్నాడు వాడు వచ్చాడు ఈ ఆచార్యుడి దగ్గరికి వచ్చాడు పైగా ఇంకా ఎలాంటి వాడు రాగా రాగద్వేషాది దోషవతే వాడికి రాగం ఉంది ద్వేషం ఉంది కామం ఉంది క్రోధం ఉంది ఎన్ని దోషాలు ఉన్నాయో అన్యము ఉన్నాయి వాడు వచ్చాడు వాడు వచ్చి వాడు నాకు బోధించండి కోరాడు ఏం బోధిస్తారండి వాడికి ఏం బోధిస్తారంటే యథాభిమత పురుషార్థ సాధనం కర్మ ఉపదిశతి అగ్రే అగ్రే అంటే మొట్టమొదటి వాడికి ఏం బోధిస్తారు వాడిని అడుగుతాం నాయన నీకేం కావాలని అడుగుతాడు యథా అభిమత పురుషార్థ సాధనం కర్మ ఉపదిశతి వాడు ఏమంటాడు నాకు ధర్మం కావాలండో ధర్మం కావాలని అడుగుతాడా నాకు కామం కావాలంటాడు ఏదో కోరికతో వస్తాడు కాబట్టి వాడి పురుష వాడికి అభిమతమైన పురుషార్థం ఏమిటి కామం కాబట్టి వాడికి ఏం బోధించాలి ఆ కామనని నిర్వర్ నిర్వర్తించుకున్నటకై ఒక కర్మని బోధించాలి ఆ కర్మని ఉపదేశతి సపోజ్ వాడు అర్థ పురుషార్థంతో వచ్చాడనుకోండి అర్థంతో వచ్చాడనుకోండి అప్పుడు వాడికి ఏం బోధించాలి ఆ అర్థానికి సంబంధించిన కర్మను ఉపదేశిస్తారు వాడు స్వర్గాది లోకాలని కోరి వచ్చాడనుకోండి ఆ దాన్ని ధర్మము దానికి సంబంధించిన కర్మను ఉపదేశిస్తారు వాడు అవే అడుగుతాడు ఎందుకని అజ్ఞానంలో ఉన్నాడు రాగద్వేషాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి అవే కోరుతాడు ఆ కోరిన వాటిని వాడికి బోధిస్తారు ఎవళ్ళు వేదం వేదం అలా బోధిస్తుంది శాస్త్రం అలా బోధిస్తుంది వాడికి మొట్టమొదట బోధించి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేడు ఏం చేస్తుంది ఇంకాను పశ్చాత్ ప్రసిద్ధ క్రియాకారక ఫలస్వరూప దోషదర్శనవతే పశ్చాత్ అంటే కొంతకాలం వాడు చూడడం ప్రారంభిస్తాడు దోషాన్ని దర్శించడం ప్రారంభిస్తాడు ఏమిటి దోషం ఏమిటో డబ్బు కావాలని హోమాలు చేసామో డబ్బు వచ్చింది పోయింది వచ్చినప్పుడు కొంత దుఃఖాన్ని పట్టుకొచ్చింది పోయినప్పుడు ఇంకో దుఃఖం మధ్యలో ఇంకో దుఃఖం ఇది దెబ్బలాట్లు మిగిలి ఈ దేవుణ్ణి ఈ కోరిక ఆ దేవుణ్ణి ఆ కోరిక ఇలా చేస్తున్నాము ఇది సరిగ్గా ఇది అని దోషాన్ని చూస్తారు పైగా వీడి వీడి పుణ్యం బాగుంటే ఎవడో చెప్తాడు వీడికి ఏరే కామ్యకర్మలు కాదురా వెరిమోహం అస్తమానం కామ్యకర్మలు ఏడుస్తావు నిత్యకర్మలు చేయి కామలను విదిలిపెట్టు అని ఎవడో చెప్తాడు ఏ టీవీ టీవీలో ఇలాంటి వీరానే రావసలు ఎప్పుడో వీడి ప్రారంభం బాగుండి ఎవడో అంటాడు ఆ మాట ఎవడో అండసలు కానీ ఎవడో అంటాడు అది వీడి చెవిని కొట్టింది వీడి పుణ్యం కొంత బాగుండే వివేకం గలవాడు బుద్ధిమంతుడు ఆలోచించేవాడు దాంతోటి వాడు రాగద్వేషాల్లో దోషం రాగద్వేషాలని పురస్కరించుకుని కామనలు సంపదల్ని వెంటబడ్డం దాంట్లో దోషం కామ్యకర్మంలో దోషం బహుదేవతారాధనలో దోషం కోరికలతోటి పూజలు చేయటంలో దోషం ఇదంతా చూస్తుంది దోష దర్శనవతే అప్పుడు వాడికి బోధించాలి వాడికి ఏం బోధిస్తారు అంటే తర్వాత ప్రసిద్ధ క్రియాకారక ఫల ఓ క్రియ ఓ కర్మ చేయి ఈ కర్మ చేస్తే నీకు ఆ ఫలం వస్తుంది అంటాడు దాంట్లో కారక కారక అంటే డబ్బు కావాలంటే లక్ష్మీదేవిని కొలు బలం కావాలంటే ఇంద్రులను కొలు శత్రువులను సంహరించాలంటే కార్తవీర్యార్జును కొలు అని ఇలా మొదలుపెడితే ఈ క్రియలు ఈ ఫలములు ఈ మధ్యలో దేవతలు దేవత కూడా కారకమే సంప్రదాన కారకం తర్వాత ఏమో ఈ దేవతకేమో పచ్చమిరపకాయలు హోమించేయి ఆ దేవతకి ఎండు విరపకాయలు హోమించాయి ఇవన్నీ కారకాలు అని ఇలాగా ఇదంతా చూసేప్పటికీ అబ్బే ఇది బాగులేదే ఇది అనుకుంటాడు చాలా బాగుందనుకున్నవాడికి వేదాంతమైన ఉద్దండి దోష దర్శనం ఇదంతా చాలా బాగుందనుకున్నవాడికి వేదాంతం వాడికి చెప్పనుకూడదు వాడికి బుద్ధికి రాను కాదు ఆ దోషం దర్శించేటువంటి వాడు ఒకడు వాడికి ఏం చెప్తుందంటే శాస్త్రము దోషదర్శనవతే తద్విపరీత ఔదాసీన్యస్వరూపావస్థాన ఫలార్థినే వాడు కోరతాడు వాడు ఏం ఫలాన్ని కోరతాడు ఔదాసీన్యమనే ఫలాన్ని కోరతాడు అంటే నచికేతసుడు కోరాడు ధర్మం వద్దు అధర్మం వద్దు అతీతమైన ఏది ఉందో సో అది ఔదాసీన్యం ఉతురాసీన అంటే ఈ ధర్మాధర్మాలకు అతీతంగా ఈ కోరికలకి సంపదలతో ఈ అర్థపురుషార్థము ధర్మము ఈ త్రివర్గానికి అతీతంగా ఒకడు ఉదాసీన గుణములకు ఉండాలి నేను ఆ మోక్షం నాకు కావాలి అని కోరుతాడు ఈ వీడి కోరిక వీడికి చెప్పాల్సిన బోధ తద్విపరీత ఇంతకుముందు కర్మకాండలో చెప్పిన దానికి విపరీతంగా ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్లో అటువంటిది వాడు కోరినప్పుడు వాడికి ఏం బోధించాలో తెలుసునండి తదుపాయభూత ఆత్మైకత్వదర్శనాత్మిక బ్రహ్మవిద్యాముపదిశతి కాబట్టి వాడికి ఔదాసీన్యం కావాలి ఊటు ఆసీన రాగము ద్వేషము కాదు కావలసింది రాగద్వేషాలకు అతీతమైనటువంటి సమత్వం అదే ఔదాసీన్యం అది కామక్రోధాలు కాదు కావలసింది ఔదాసీన్యం కావాలి ఊటు ఆసీన అంటే సమత్వంలో ఉండటము అసంగంగా ఉండడము ఆత్మనిష్ఠుడై ఉండడము అది కావాలి కాదు ఆ ఫలం కావాలి కాదు వాడు అది అడుగుతాడు ఎక్కడ మొదలుపెట్టాడు కామనలతో మొదలుపెట్టాడు దోషాన్ని దర్శించాడు ఎక్కడికి వచ్చాడు ఈ లెవెల్కి వచ్చాడు వాడికి శాస్త్రం ఏం చెప్తుందంటే బ్రహ్మ విద్యాము ఆచార్యుడంటే శాస్త్రమే కా మరి ఆచార్యుడంటే ఆచార్యుడు శాస్త్రాన్ని బోధిస్తాడు కాబట్టి శాస్త్రం వాడికి ఏం చెప్తుంది బ్రహ్మ విద్యను ఉపదేశిస్తుంది ఆత్మాచ బ్రహ్మ ఈ సకల జగత్తు బ్రహ్మయ్యరా ఈ నానాత్మంతా కూడా కల్పితము బ్రహ్మయ్య సత్యము బ్రహ్మాధిష్టానము బ్రహ్మ ఉపాదానము ఆత్మకంటే బ్రహ్మ భిన్నంగా ఉండలేదు అని మొదలుపెట్టి ఇంకా ఈ బోధని చెప్తుంది ఈ బోధ యొక్క లక్షణం ఏమిటంటే ఆత్మైకత్వ దర్శనాత్మికం దాని స్వరూపం ఏమిటంటే ఆత్మావా ఇదము సర్వం ఈ సర్వము ఆత్మయే అనే ఏకత్వాన్ని దర్శించటము దాని లక్షణం సో ఈ ఏకత్వాన్ని ఎందుకు దర్శించడము అంటే ఆత్మ యొక్క ఏకత్వమును దర్శించుటయే దానికి ఉపాయము ఔదాసీనీయ రూపమైన మోక్షానికి ఏకత్వ దర్శనమే ఉపాయం కాబట్టి అటువంటి ఏకత్వ దర్శన రూపమైన బ్రహ్మవిద్యను శాస్త్రము వాడికొరకు కొరకు బోధిస్తుంది ఇది వ్యవస్థ ఈ వ్యవస్థని చెడగొట్టేయకూడదు చెడగొట్టేటువంటి ఆ కర్మలో ఉండే ద్వైతాన్ని తీసుకొచ్చి ఈ అద్వైతంలో పెట్టేసి ద్వైతాద్వైతమని కోలుషన్ అని ఇదనేదని పెట్టేసి ఈ అద్వైతాన్ని దాంట్లో కొట్టుకుపోయి అలా చేయకూడదు అద్వైతమే సత్యం ఈ ద్వైతాద్వైతం అనేటువంటి మెంటల్ వీక్నెస్ అంటే ఇటు వాణ్ణి కలిపే మీరందరూ నాకు శిష్యులు అయిపోవాలి ఇటు కామ్యకర్మల వాళ్ళు నాకు శిష్యులే నిత్య కర్మల వాళ్ళు నాకు శిష్యులే వేదాంతం వాళ్ళు నాకు శిష్యులే పొలిటీషియన్స్ శిష్యులే సినిమా వాళ్ళు శిష్యులే అందరూ శిష్యులే దాంతో ఏమనాలి సినిమా సత్యం అనాలి సినిమా వాళ్ళు శిష్యులు సినిమా సత్యం అనాలి పాలిటిక్స్ శిష్యులైతే పొలిటీషియన్స్ పొలిటిక్స్ సత్యం అనాలి అలా తయారవుతుంది అది అలా ఉండకూడదు ఎవడు శిష్యుడు అవుతాడు ఎవడు శిష్యుడు అవడో అది వాళ్ళు చూసుకుంటారు మనం అలా శాస్త్రాన్ని జాగ్రత్తగా బోధించుకుంటూ పోవాలి యథాప్రాప్తోపదేశం చేయాలి అంతేగాని కిచి కింద చేయక్కర్లా కర్మ అని చెప్పేవాడి కర్మను కూడా బోధించవచ్చు తప్పేం లేదు కానీ వాడి సందర్భాన్ని బట్టి చేయాలి